సంకీర్తనం ఇరవై చెల్లబోయి జీవులిల చేసిన పాపమెంతో ఉల్లముననున్న హరి ఊరకే దవ్వాయ కన్నచోటనే హరికలడన్నవారికి విన్నచోటనే విష్ణుడు వివేకులకు ఉన్నతి కొలువలేక వద్దనుండగా కొందరు మిన్నుమీద వెదకేరు మితిమీర చదివి పట్టినదే బ్రహ్మము పరమార్థవేత్తలకు తిట్టులోన దైవము దివ్యులకును ముట్టిచేత మొక్కలేరు ముందటనే ఉండగాను బట్టయలు పాకేరు బహుకర్మవిదుల ఊపిరిలో దేవుడున్నాడు యోగీంద్రులకు దాపుననున్నాడు హరిదాసులకును ఏపున శ్రీవెంకటేశునేచి చెరణనలేక చాపలాన వెదకేరు సకలదేవతల